అది వాళ్ళు పాపం ముందే నేను ఆ ఉపోద్ఘాతం ఇచ్చాను కాబట్టి ఇక్కడ వాళ్ళు తప్పు పట్టడానికి లేదు ఆఖరికి అలా నాకేసి కళ్ళప్పగించి చూడడానికి కూడా లేదు ఇంకా ఎందుకంటే నేను ముందే ఉపోద్ఘాతం ఉందో చెప్పాను దీని గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పాను రాదు ఏదో దృష్టాంతం చెప్పాను ఇది చెప్పాను అది చెప్పాను ఏదేదో చెప్పేది ఏదో చెప్పాను పాపం వాళ్ళు విన్నవాళ్ళు ఏదో వాళ్ళకు ఒక ఒక విషం ఇచ్చే ప్రయత్నం చేశాను నా తరఫు నుంచి నా ప్రయత్నం నేను చేశాను ఎవరికి వచ్చింది వాళ్ళకి వచ్చింది సో ఈ నేహ నానాస్తికించినా ఇట్ ఈస్ లైక్ దాట్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అవుతాను మీరు చెప్పండి జీవితంలో సుఖము దుఃఖము ఉన్నాయా ఉన్నాయి పుణ్యము పాపము ఉన్నాయా ఉన్నాయి ధర్మము అధర్మము ఉన్నాయా ఉన్నాయి ఇవన్నీ ఉంటే ఇంక నేహ నానాస్తికించిన ఏమిటి నేహ నానాస్తి కించిన అంటే అర్థం ఏమిటి ఈ జగత్తులో ఈ జీవితంలో ఈ సృష్టిలో ఈ నానా అంటే ఈ అనేకము ఈ భిన్నములు ఈ ఆపోజిట్స్ సుతరాము ఏమీ లేవు అని అర్థం నాన్న నేహ నానాస్తికించారా ఇప్పుడు నేను అడిగిన దానికి మీరేం చెప్పారు అన్నిటికీ ఉన్నాయండి చూడండి రెండు దృష్టిలు ఉంటాయి ఒక దృష్టిని పరిచ్ఛిన్న దృష్టి లోక దృష్టి అంటారు ఆ దృష్టి ఏమిటంటే నేనున్నాను ఇగో పరిచ్ఛనుడను ఈ జగత్తుంది భిన్న భిన్నము దీంట్లో సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు ధర్మాధర్మాలు శీతోష్ణాలు అన్నీ ఉన్నాయి యథార్థంగా ఉన్నాయి అవి ఉన్నాయి నేనున్నాను అవి నన్ను హింస పెడుతున్నాయి నేను వాటిని పుష్టి చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇదంతా ఉంది ఇదంతా తమాషా చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు వాడిని కొంచెం మనం ఇఫ్ యూ కర్ ఫేవర్ హీ విల్ డూ ఫేవరబుల్ టు అర్జ్ మనం కనుక ఆయన్ని సక్రమంగా ఒక మన వైపున నట్టు పెట్టుకోకపోతే మనల్ని ఆయన ప్రభులు పెడతాడు అని అది కూడా యాడ్ చేయండి రిలీజియన్ అలాగే యాడ్ చేస్తుంది ఇది మొత్తం ఇట్స్ఏ ఇట్ ఈస్ ఎ ఒక బ్రాత్ అంటే ఒక బ్రాత్ లాగా ఇది మొత్తం ఇది విషన్ ఇదంతా సత్యం ఇది లోక దృష్టి ఇది పరిచ్ఛిన్న దృష్టి శాస్త్రదృష్టి ఏమిటంటే ఓరు వెర్రివాడ ఇదంతా కూడా నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు నువ్వు ఒక మెషరింగ్ యార్డ్ పెట్టి మెంటల్ ఒక స్టాండర్డ్ మెంటల్ స్టాండర్డ్ ఒకటి పెట్టుకుంటాడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇది నేను ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా బికాజ్ యూ ఇట్ ఇస్ ఎ క్యాచ్ ఇన్ ది మైండ్ యూ క్యాచ్ యూ యూ నో దిట్ రూ టు యువర్ బికమ్ ఫ్రీ అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు మీరు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనుకోండి చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఆ వెంటనే మీకు పెద్ద నిరాశ మిగులుతుంది చిన్న ఎక్స్పెక్టేషన్ కూడా మీకు లేదనుకోండి అప్పుడు వాట్ హ్యా వాట్ వాట్ హ్యాపన్స్ హ్యాపెన్స్ యూఆర్ నాట్ అన్హ్యాపీ ఫర్ ఎనీ రీజన్ ఇప్పుడు ఐపీఎల్ ఉంది ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది ఇది ఇండియా జరిగి తీరాలి ఇండియాలోనే జరిగి తీరాలి అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ వాళ్ళ మనస్సు ఏమైపోయింది వాళ్ళు టోటల్గా డిసప్పాయింట్ అయిపోయారు దే ఆర్ సో బ్యాడ్లీ డిసప్పాయింటెడ్ ఎందుకని వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ లోపల ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా దెబ్బతి దాంతో డిసప్పాయింట్ అయింది ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ప్రారంభం అవుతుంది ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో వీళ్ళందరూ ఇండియా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఆడాలండి వాళ్ళకైనా ఉండాలి వీళ్ళకైనా ఉండాలి ఎవరికి కూడా బుర్ర లేకపోతే ఇది మనం ఏం చేస్తాం ఇప్పుడు హైదరాబాద్కినూ ఆ విజయవాడకి క్రికెట్ మ్యాచ్ తీసుకెళ్ళి లండన్లోనో లేకపోతే న్యూయార్క్లోనో ఆడితే అది ఏవో ఏవనాలు ఆడితే హైదరాబాద్లో ఆడాలి లేకపోతే విజయవాడలో ఆడాలి లేకపోతే వరంగల్లోనూ అక్కడ మధ్యలో ఆడవాలి దీన్ని తీసుకెళ్లి కేరళలో ఆడితే కూడా అసందర్భంగా ఉంటుంటాయి అలాంటి తీసుకెళ్ళి న్యూయార్క్లోనూ లేకపోతే అట్లాంటిక్ సిటీలోనూ ఆడతాం వాళ్ళు ఎవరో ఖాళీగా ఉన్నారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళి అక్కడ ఆడతామంటే ఏం సందర్భం ఆ ఇమోషనల్గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్లే విజిటర్స్ ఆడియన్స్ లేకుండా ఏం ఆడతారు వాళ్ళు అంటే ఆ ఎలక్ట్రానిక్ ద్వారా దాన్ని క్రియేట్ చేద్దామని సో ఈ విధంగా ఈ లోక దృష్టి అనేది చాలా సో దిస్ ఈజ్ వాట్ ఐ సేమ్ ఎక్స్పెక్టేషన్ యు హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ యు ఆర్ గోయింగ్ టు బి డిసప్పాయింటెడ్ అపాయింట్మెంట్ సపోజ్ నో ఎక్స్పెక్టేషన్ అసలు ట్రై చేసి చూడండి జీవితాన్ని నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ కైండ్ నో ఎక్స్పెక్టేషన్ దేన్ని ఎక్స్పెక్ట్ మంచిని ఎక్స్పెక్ట్ చేయొద్దు చెడుని ఎక్స్పెక్ట్ చేయద్దు అప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి యు ఆర్ ఇన్ బ్లిస్ మీకు అసలు దుఃఖం అంటే ఏదో తెలియదు అలా అయిపోతుంది మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉండగలుగుతారు మీకు ద్వంద్వాల మీద అంత ఆగ్రహం ఉంటే సుఖము సత్యమే దుఃఖము సత్యమే ఆగ్రహం ఉంటే సుఖాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలుగుతారా దుఃఖం రాకూడదు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలుగుతారా ఉండలేదు అంతే కాబట్టి ఈ ద్వంద్వములు సత్యములా అనే దాన్ని బాగా పరీక్షకు పెట్టి మీరు దాన్ని బాగా ఆకలింపు చేసుకుని అనాసక్తంగా అసంగోహ్యయం పురుష ద్వంద్వములు గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్ ఉన్నాయా నిజంగా ఆకాశమే ఉన్నది అని ఆ సత్యదా ఆత్మరూపంగా మీరు నిలిచి ఉంటే ఈ పరిచ్ఛన్న దృష్టి లోక దృష్టి డిజాల్వ్ అయిపోయి ఈ ద్వంద్వాలన్నీ కూడా సమసిపోతాయి ద్వంద్వాలు లేకుండా అయిపోతాయి they get leveled out a leveling effect will take place and then you see sarvam khalvidam brahma ane darshanam kalu adi satya kabati ee dwandvalunni kuda satarthanga levu adi aa vakyam neha nama astikinchana ane vakyam karotha indro mayaabhihi అది ఆ మంత్రం ఏమిటంటే ఋగ్వేద మంత్రం ఇంద్రో మాయా భిర్పురు రూప ఈయతే అని చూడండి ఇంద్రహ అంటే పరమేశ్వరుడు అర్థం మీరు ఋగ్వేదంలో ఇంద్రుడు ప్రధానంగా ఉంటుంది అక్కడ ఇంద్రహ అంటే ఈశ్వరుడు అనర్థం మీకు ఐతరే ఉపనిషత్తులో ఇంద్రశ ఇంద్ర ఇంద్రుడు పదంతో వాడతారు ఈశ్వరుడు ఇంద్ర అంటే ఈశ్వరుడు ఇంద్ర అంటే పురాణిక ఇంద్రుడు కాదు ఇది ఇది ఒక ఇవల్యూషన్ ఇవాల్వింగ్ రిలిజియన్లో ఒక ఇవల్యూషన్ ఇది అన్ని రిలిజియన్స్లో ఉంటుంది ఆ ఇవల్యూషన్ అనేది స్లోగా ఉంటుంది ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ మొట్టమొదట గాడ్ ఇన్ హెవెన్ హూ ఇస్ ది ఫాదర్ అండ్ క్రైస్ట్ ఈజ్ హిస్ సన్ అని అంతే వచ్చింది బట్ యాజ్ క్రిస్టియానిటీ స్టార్టెడ్ ఇవాల్వింగ్ ఎలా అయితే మన దగ్గర దుర్గా పూజ ఇలాంటివి స్టార్ట్ అయ్యాయో అక్కడ కూడా మేరీ మాత యొక్క పూజని స్టార్ట్ చేస్తూ ఒక కొత్త డినామినేషన్ క్రియేట్ అయ్యింది మేరీ మాత దే నీడెడ్ ఎ మదర్ ఫాదర్ ఉన్నాడు సన్ ఉన్నాడు మదర్ లేదు హ్యూమన్ మైండ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ మిస్సింగ్ మదర్ ఈజ్ మిస్సింగ్ గాడ్ ఈజ్ మ్యారేజ్ లేదు అయినది హీఈ ఫాదర్ విథౌట్ బీయింగ్ మ్యారీడ్ హీ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫాదర్ దియాలజీలో మీరు మేజర్ చేంజెస్ తీసుకురాకుండా ఫాదర్ మదర్ గాడ్ పక్కన గాడేసి క్రియేట్ చేయడం కుదరదు A mother instinct will be, that's all he wants. So he conveniently found that Mary, Mother Mary is a readily available character. Therefore, so Mary mata. Anthe varaku, Mary has no relevance except that she gave birth to Christ. That's why all that evolved. All that is required in the indirudu parameshwar. That's why the indirudu is not allowed. ఆ అల్లుకోవడంతో ఆ ఇంద్రుడు వెళ్ళనైపోయాడు ముఖ్యంగా అహల్య కథతోటి ఇంద్రుడు వెళ్ళనైపోయాడు అహల్య అంటే అది ఒక నేచురల్ ఫినామినా ఋగ్వేదం చూస్తే ఇంద్రుడంటే మేఘాధిపతి వర్షాధిపతి ఇంద్రధనుస్సు అంటే ఎప్పుడు వస్తుంది వర్షం పడినప్పుడు వస్తుంది ఇంద్రుడంటే వర్షమే ఇంద్రుడు వర్జన్యుడే ఇంద్రుడు తర్వాత వజ్రము అంటే థండర్ బోర్డ్ అంటే ఆ మెరుపు పిడుగు అది వజ్రం అది కాల్చేస్తుంది సర్వనాశనం చేస్తుంది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏమిటండి థండర్ బోల్ట్ అది పిడుగు పడిందంటే అంతటి చెట్టు కూడా మసైపోతుందంటే దెర్ ఈజ్ నో పవర్ విచ్ కెన్ విత్ దట్ దట్ ఈస్ ది వజ్రం దట్ ఈస్ ఇంద్రా ఇస్ నేచర్స్ ఫోర్స్ అది ఆ ఇంద్రుడు ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు వేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఒకటి వీళ్ళు దున్ని పెడతారు హలా హలం అంటే ఏమిటండీ నాగలి హలముచేత దున్నబడిన భూమి హల్య ఆ భూమిలో ఆ వర్షం పడిన వెంటనే మీరు విత్తనాలు తగితే టక్ అని మోలుస్తాయి తర్వాత హలముచేత దున్నని భూమి అహల్య ఆ అహల్యలో కూడా ఇంద్రుడు అంటే వర్షం పడితే అక్కడ అక్కడ మోలిచేటువంటి మొక్కలు అక్కడ మోలుస్తాయి సంథింగ్ లైక్ దాట్ ఏమండి ఇప్పుడు మీరు ఈ పరిస్థితిని మళ్ళీ చూడండి ఇంద్రుడు అనేవాడు ఒకడున్నాడు వాడు డ్రెస్అప్ అయి ఉంటాడు ఈ డ్రెస్అప్ అనేది ఒకటి ఉంటుంది వాడు అలా డ్ర పట్టుపంచా పట్టుకండువా తర్వాత కిరీటం ఈ జుట్టు ఇదంతా అలా అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు అంగదములు చే కత్ అంటే అది మోస్ట్ అన్వీల్డీ యూస్లెస్ వెపన్ అది ఇలా ఉంటుంది ఇటు అటు కూడా ఇంతంత పొడుగు కొక్కలు దాంతో ఏ పని చేయలేదు దానితోటి వీడు ఎవళ్ళు కొట్టాలంటే వీడు తన్నులు తినే వస్తాడు తప్ప వీడు కొట్టిందే ఉండాలి ఎందుకంటే మోస్ట్ అన్వీల్డ్ వెపన్ అది ఈ సపోజ్ టు బి వజ్రం విఠలాచార్య చెక్కలతోటి కట్టెలతోటి చేసి పెడతాడు అది వజ్రం వీడు ఈ పురాణిక ఇంద్రుడు వీడు హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుంది ఈ ఇంద్రుడు ఇంకొక లేడీని వీడు ఏదో చేసేదంటే అది స హ్యూమన్ మైండ్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ స్పైస్ పురాణంలో కూడా కొంత స్పైస్ some kind of a mental uh, expectation or whatever you call it. some spicing out in the story then it becomes popular than jo tooka tha he aga to jo tooka than but another story another story so the entire character of indra is gone what is sthanalo another one adhi one very not a good one some kind of a silly one ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంద్రో మాయాభిపురూప ఈయతనే మంత్రం ఉంది ఇంద్రుడు అంటే ఈశ్వరుడు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నాడు ఋగ్వేదం మరది ఋగ్వేదంలో ఇంద్రుడనే అంటారు ఇప్పుడు సందర్భంలో రామాయణం ఇస్తే రామహ అంటారు భాగవతం తీస్తే కృష్ణ అంటారు శివపురాణం ఇస్తే శివ అంటారు ఉన్నతత్వం ఒక్కటే అదే తత్వం ఋగ్వేదంలో ఇంద్రంట ఇంద్రుడు ఒక్కడే ఇంద్రుడు ఒక్కడే ఉన్నాడు ఇంక లేవు కాని పురు రూప ఈయతే ఈయత అంటే దృశ్యత అనుకోండి గృహ్యతే అనేక రూపములు గలవాడుగా కనబడుతూ ఉంటాడు దేనివల్ల మాయాభి అజ్ఞానం చేత అజ్ఞానంలో మళ్ళీ వెరైటీ అందుకోసం మాయాభి బహువచనం అది మంత్రం ఆ విధంగా మనకి కనబడుతున్నటువంటి సర్వము కూడా మిథ్యా అని చెప్పేటువంటి మంత్రము ఇంద్రో మాయాభి తర్వాత ఆత్మైవే దమగ్ర ఆసీత్వం సృష్టికి పూర్వం ఏముంది ఇప్పుడు నిద్ర లేవడానికి నిద్ర లేచాక అందరూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు దేశంలో వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు నిద్ర లేచాక అందరూ ఉన్నారు కదా నిద్ర లేవకముందు ఎవరు ఉన్నారు నేను ఒక్కడే ఉన్నా ఏమండి నిద్ర లేచిన తర్వాత కూడా ఆత్మ ఒక్కటే ఉంది కానీ అనేకం ఉన్నట్టుగా ఇప్పుడు మీరు కళలో నిద్రపోతూ కళ వచ్చిందనుకోండి ఆ కళ వచ్చి క్షణం ముందు ఎవరున్నారు మీరే ఉన్నారు కళ వచ్చిన తర్వాత ఎవరున్నారు మీరున్నారు ఇంకా ఓ సో సోభునే అదర్ థింగ్ సార్ కళ పూర్వ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరున్నారు మీరున్నారు కాబట్టి ఆదిలో మీరున్నారు అంతల్లో మీరున్నారు మధ్యలో మాత్రం స్వప్న అంతా ఉంది నిజంగా అంతా ఉందండి అప్పుడు కూడా ఉన్నది ఆత్మ ఒక్కటే ఆది అంతములలో ఒక్కటిగా అనుభవానికి వచ్చిన ఆత్మ ఆ మధ్యంలో అనేకముగా అన్నట్టుగా భిన్నమా అన్నట్టుగా కూడా అదే ఆత్మ అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను ఇప్పుడు అహమస్మి అని మీరు అన్నారు కళమూసుకుని అహమస్మి నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు తీసుకున్నారు అంటే యు ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బీయింగ్ andega da you aware you are aware of your own being self conscious i am conscious of my own being ahamsmi okay? i am conscious of my own being okay ipudu a ipudu meer aalochinchaledi chandramaha asti chandrudu unnadu chandrudu unnadu ipudu meer aalochinchalsindi entante chandrudu unnadu ekkado unnadu మయోన్ బింగ్కి బయట సపరేట్గా ఉన్నాడా మయోన్ బియ్యంగా ఉన్నాడు ఆ బియ్యంగ్లోనే చంద్రుడు కూడా ఉన్నాడు అది తెలుసుకోవచ్చు నేను దేహం అంటే బయట ఉన్నాడు అలా కాకుండా నేను దేహము కాదు నేను సద్రూపుడు ఇప్పుడు ఆ చంద్రుడు నా సద్రూపంలో చంద్రుని యొక్క సత్త కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది చంద్రుడి యొక్క సత్త నా సద్రూపం కంటే భిన్నంగా ఏమి ఉండదు కాబట్టి కరెక్టేనంట కాబట్టి సర్వము ఆత్మయందే ఉంటుంది ఆరంభంలో ఆత్మ మధ్యలో ఆత్మ అంత మనందు కూడా ఆత్మ ఆ సచిద్రూపం తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు మీరు వేకింగ్ స్టేట్లో ఎంత కంటెంట్ ఉందో కంటెంట్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ స్టేట్ అది ఎక్కడుందండి ఆ కంటెంట్ ఈ సకల జగత్తు ఆకాశంలో లేదు అదేవిధంగా ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ స్టేట్ ఎక్కడుంది ఆ చిదాకాశంలో ఉంది చిదాకాశం చిత్తాకాశం భూతాకాశమితి త్రిధ అని యోగవాసిస్తున్న శ్లోకం ఉంటుంది భూత సకల జగత్ ఎక్కడుంది భూతాకాశంలో ఉంది భూతాకాశం అంటే స్పేస్ ఫిజికల్ స్పేస్ ఫిజికల్ స్పేస్ ఎక్కడుంది మైండ్లో ఉంది ఫిజికల్ స్పేస్ మైండ్లో ఉంది చిత్తాకాశంలో ఉంది చిత్తాకాశం ఎక్కడుంది మీకు రాంగ్ రూట్ చెప్తున్నాయి ఇట్లా తర్వాత రైట్ రూట్ చెప్తా రాంగ్ చెప్పి రైట్ చెప్పాలి దాంతో స్పష్టంగా జరుగుతుంది చిత్తాకాశం ఎక్కడుంది బాడీలో ఉంది బాడీ ఎక్కడుంది భూతాకాశంలో ఉంది భూతాకాశం ఎక్కడుంది చిత్తాకాశంలో ఉంది చిత్తాకాశం ఎక్కడుంది బాడీలో ఉంది అందరూ అలా అనుకుంటారా అనుకోరా చిత్తం ఎక్కడుంది బాడీలో ఉంది బాడీ ఎక్కడుంది భూతాకాశం ఇది రాంగ్ రూట్ రైట్ రూటు సకల జగత్తు ఎక్కడుంది భూతాకాశంలో ఉంది భూతాకాశం ఎక్కడుంది చిత్తాకాశంలో ఉంది చిత్తాకాశం ఎక్కడుంది చిదాకాశంలో ఉంది చిదాకాశం ఎక్కడుంది తాన ఏముంది ఉన్నది ఇంకా వేరే ఎక్కడా లేవు తన ఎందు కాబట్టి ఉన్నది చిదాకాశం ఒక్కటే చిదాకాశం నుండి వచ్చే కదలిక మాయా అంటే కదలిక ఇప్పుడు మాయావి ఇంద్రజాలం కూడా వచ్చాడు అనుకో వాడు కూడా చాలా నిలబడితే ఉంటుందండి మాయా ఏముండదు వాడు ఏదో చెయ్యాలి ఏదో కథ చెప్పాలి ఏదో కదపాలి ఇది కదపాలి ఇది పెట్టాలి ఇది పెట్టాలి తీయాలి ఈ కథ ఉండాలి మధ్యలో స్టోరీ చెప్తూ ఉండాలి కంగారు కంగారుగా నా దగ్గర పది మ్యాజిక్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పది నిమిషాల్లో చేసిపోతానంటే దాన్ని మ్యాజిక్ షో అంటున్నారు వాడు వేషం వేసుకురావాలి చేతిలో కట్టి పట్టుకోవాలి ఆ కట్టికి రో రోలే ఉండదు అయినా పట్టుకోవాలి ఓ పొడిగా కోట్ ఒకటి వేసుకురావాలి కోట్ అనవసరం చక్కగా ప్యాంటు షర్టు వేసుకుని సింపుల్గా వస్తుంది చాలు కానీ అలా చేయకూడదు టోపీ ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక హైప్ క్రియేట్ చేసి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి ఇంతా చేసి ఆ బుట్టలోంచి ఓ పక్షిని తీయాలి వాడు చేయగలిగిన మ్యాజిక్ అలా ఏమిటంటే ఖాళీ బుట్ట చూపించి ఓ పక్షిని తీస్తాడు అది ఆ మ్యాజిక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది పదిహేను సెకండ్లు చాలు ఫిఫ్టీన్ సెకండ్స్లో అయిపోతుంది మ్యాజిక్ కానీ వాడు ఎంతసేపు చేస్తాడు పది నిమిషాలు చేస్తాడు ఆ ఒక్కటి పది చేస్తాడు ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఎనీవే కాబట్టి ఈ చిదాకాశము నుండు వచ్చిన కదలిక దానికే మాయా అని పేరు ఆ కదలికయే మనహ మనస్సనే ఆకాశం ఈ మనస్సనే ఆకాశంలో కంటెంటే జగత్తు ఇంక్లూడింగ్ ద ఫిజికల్ స్పేస్ కాబట్టి ఆ చిదాకాశములోనే ఈ సర్వము ఉన్నది వాస్తవంగా ఉన్నదా ఉన్నట్టు కనపడుతుందా ఇప్పుడు మీరు చూసిన సినిమా అంతా తెర మీదే ఉంది తెర బయట ఏమైనా ఉందండి ఇప్పుడు బాగా పరిగెడుతున్నాడు అనుకోండి తెర బయటికి వెళ్తాడా కాదు చేజ్లో ఓ కారు కనీసం ఓ కారు తెర బయటకు వస్తుందా ఎక్కడికి తెర మీదే ఉంటాయి ఎంత చేజ్ అయినా తెర మీదే ఉంటాయి అలాగే మీరు అమెరికా అన్న ఆస్ట్రేలియా అన్న శత్రువు మిత్రుడన్నా అందరూ ఈ కంటెంట్లోనే ఉంటారు ఈ చిదాకాశంలోనే ఉంటారు మిత్రులు శత్రువులు నా పర అన్నీ ఇక్కడే ఉంటాయి ఆ కంటెంట్ is it an appearance or is it a really present is it is an appearance aycham real ga edundandi aatma okati maatrame aatmai vedamagra asita brahmai vedamagra asita vedam. romindiki teda untai rendu okate aithe rendu vakyalu endi yeptaru chudandi ఉన్నది ఎరుక మాత్రమే ఆ ఎరుక ఎందే సర్వము ఉన్నది అని చెప్తే దాన్ని ఆత్మైవేదమగ్ర ఆసీత ఈ ఎరుక ఏమిటండి వాట్ ఈస్ ది నోయింగ్నెస్ అవేర్నెస్ ఏమిటి అవేర్నెస్ అది ఆ సత్తు తప్ప మదేమీ కాదు సత్ సత్తునందే చిత్తు ఆవిర్భవిస్తుంది సతే చిత్తుగా ఆవిర్భవిస్తుంది సత్తు తప్ప ఇంకా ఏమీ లేదు అది బ్రహ్మ బ్రహ్మ వేదమగ్ర ఆసీటు అది బ్రహ్మ దీనికి దృష్టాంతం ఏం చెప్తాం దృష్టాంతం ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు బిందు బిందు అని ఒక భాష ఒకటి తంత్రాల్లో వస్తుంది ఒక బిందు ఉన్నది ఇది ఈ కన్ఫ్యూ కన్ఫ్యూషియనిజం అనేదో చైనీస్ ఫిలాసఫీ దాంట్లో కూడా వాడతారు అది ఇన్ను యాన్ను అనేదో సో ఇప్పుడు ఇది మీరు ఆలోచించండి ఒక బిందువు ఉన్నది ఏమిటంటే ఇంక్ ఇంక్ ఉంటుంది కలరు ఈ క్యాన్వాస్ మీద ఉండేది వాడు ఒక చిన్న బవెల్ ఇలాంటి బౌల్ లాంటి దాంట్లో కలర్ పోసుకున్నాడు ఈ కలర్ ఉండేది దిస్ ఇస్ ది కలర్ ఇది బిందువు అనుకోండి ఈ కలర్ బిందువులాగా ఉంటుంది కదా సెంట్రల్ పాయింట్గా ఉన్న ఒక బిందువులాగా సార్ ఆ కా షేప్ స్పెరికల్ షేప్లో కలర్ పోస్తే ఆ కలర్ ఎలా ఉంటుంది బిందువుగా ఉంటుంది ఎలా ఉండే ఇప్పుడు ఈ బిందువులో కదలిక ఆరంభం కదలిక ఆరంభమయ్యే క్యాన్వాస్ మీద మీకు ఏం కనపడుతుంది మ్యూరల్ అంటాను మ్యూరల్ అంటే పెద్ద క్యాన్వాస్ మీద మొత్తం మార్కెట్ అంతా అక్కడ ఉన్నట్టుగా చిత్రిస్తుంది ఈ మార్కెట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బిందువు నుంచి వచ్చింది కదా అలాగే ఈ ఈ కాన్ష ఈ కంటెంట్ ఆఫ్ ది అవేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అవేర్నెస్ లో కదల నుంచి వచ్చింది ఆ అవేర్నెస్ అనే ఆకాశం అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బీయింగ్ అహం అస్మి ఆ బిందువు నుంచి వచ్చింది సో దట్ బీయింగ్ ఈస్ ది బ్రహ్మ ఆ బియింగ్ లో వచ్చిన మూమెంట్ ఈస్ ది నోయింగ్ దట్ ఈస్ ది ఆత్మా దెన్ బీయింగ్ అండ్ నోయింగ్ డిఫరెంట్ నో దే ఆర్ వన్ అండ్ దిస్ ఆత్మైవేదమగ్ర ఆసీదు బ్రహ్మైవేదమగ్ర ఆసీత్ తర్వాత ద్వితీయాద్వై భయం భవతి చూడండి రెండవది ఉందని మీరు అంటే భిన్నంగా నాకంటే భిన్నమైనది గలదు అని మీరు అన్నారంటే మీరు సంసారంలో బద్ధులు అయిపోతారు ఎందుకంటే ద్వితీయాద్వైభయం భవతి భయం అన్నది రెండవ వాడి నుంచి వస్తుంది కాబట్టి అల్టిమేట్గా మీరు ఆలోచించండి వీడు సంసారీగా ఉంటాడు సంసారంలో ఏదో సుఖదూఖాలు అనుభవిస్తూ ఉంటాడు వీడికి మార్కెట్కి వెళ్తే వాడు మోసం వంకాయలో బీరకాయలో కొంటున్నప్పుడు మోసం చేస్తాడని ఓ భయం ఉంటుంది ఓపెసలంత భయం ఎంత మోసం చేస్తాడు ఎంత భయం ఉంటుంది వాడు ఎంత మోసం చేస్తాడు ఎంత భయం ఉంటుంది ఓపెసలంత మోసం చేస్తాడు కొద్దిగా భయం ఆటో ఎక్కితే మోసం చేస్తాడని భయం ఉంటుంది ఇప్పుడు స్వామి రంగనాథానంద్ అంటారు ఇండియాలో పాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ప్యూర్ మిల్క్ ఎక్కడ ఉంటుందా అని వీడు అలాగ బెంగతో కొనుక్కుంటారు ఎందుకంటే ప్యూర్ మిల్క్ దొరకడం చాలా కష్టం కల్తీ పాలే దొరుకుతాయి అదే వెస్ట్రన్ కంట్రీస్లో అసలు వాడు మిల్క్ అని అడుగుతాడు తప్ప ప్యూర్ మిల్క్ అనే మాట ఒకటి ఆ ఫ్రేజే వాళ్ళు is on no what is pure milk they are not told milk 5% fat milk 2% fat milk 1% fat milk ilanti eruguduru gaani pure milk anedi vallu eragaru because all milk is pure whereas manam market lokku velthe we are defrauded endukante vaademo impure milk ichi kalthi paalu ichi manam avasam chestademo so ante chinnaa podu మేము అలా పెరిగాం వాడు పాలల్లో కల్తీ చేస్తాడు అని ఇంకా వీడు ఉగ్గుపాలు తాగుతున్నప్పుడే తల్లిదండ్రులు విడిగి చెప్తాడు దాంతో వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెరిగి పెద్దవాడే నన్ను వీళ్ళు మోసం చేస్తారు అనే ఒక నింజా స్పిరిట్ తోటి తనని తాను మోసం కాకుండా కాపాడుకోవాలి అనే స్పిరిట్ తోటి బతుకుతాడు ఎప్పుడు భయపడదు ద్వితీయ ద్వై భయం భవతి అంటే వీలు ఉంటుంది వీడు బతికే భయం వీడు ఏం చేస్తానంటే ఈ భయానికి బయట కారణాలు ఉన్నాయనుకుంటున్నా అనుకుని వీడు బతుకున్నంత కాలం ఆ భయంతో వీడు హ్యాండిల్ చేస్తూనే ఎందుకంటే భయానికి బయట కారణాలు లేవు భయానికి బయట కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నంతసేపు ఆ భయం వదిలిపెట్టి పనేలేదు అసలు ఈ విల్ లివ్ అ లైఫ్ ఆఫ్ ఫియర్ ఉంది భయానికి కారణం లోపల ఏమిటంటే నేను ఈ పరిచ్ఛిన్నమైన దేహం మాత్రమే నాకంటే భిన్నంగా జగత్తున్నది అని వీడు వీడిని గృహస్థు అంటారు స్వామి రంగనాథానంద భాగావ జరిగిన గృహస్థు అన్నారు గృహస్థు అనే విషన్న మంచిగా చేయడా ఇట్స్ గుడ్ విషం ఎందుకు గుడ్ అంటే ఒక స్త్రీకి రక్షణగా ఉంటాడు పిల్లలకి ఒక చక్కటి ఒక ఇమోషనల్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తాడు ఇమోషనల్ స్టెబిలిటీ ఇస్తాడు వాళ్ళు జీవితంలో పైకొచ్చేందుకు కావలసిన గృహ వాతావరణాన్ని నిర్మాణం చేస్తాడు ఒక యూనిట్ సోషల్ యూనిట్ తర్వాత ఎతులకు గృహ బ్రహ్మచారులకు ఎప్పుడైనా రెండు మెతుకులు భోజనం పెడతాడు ట్యాక్స్లు కడతాడు సో ఆ విధంగా వీడు గృహస్థు అన్నది ఇట్స్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ది సోషల్ లైఫ్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ బ్యాడ్ వైట్ ఈస్ బ్యాడ్ హీ హీ లివ్స్ ఇన్ పెర్మనెంట్ ఇన్సెక్యూరిటీ ఎందుకంటే నాది అన్నది ఈ గృహస్థనే పరిధి దాటి పైకి వెళ్ళకూడదు నాది నా వాళ్ళకే దక్కాలి నా గృహంలో వాళ్ళకే నా ఇప్పుడు పాలు కొనుక్కున్నాం అనుకోండి మన ఇంట్లో పాలుని మనమే తాగాలి నేను నా వాళ్ళు మేమే తాగాలి పిల్లి కోన కూడా తాకపోవడదు ఎందుకంటే అది కూడా ఫ్యామిలీలో మెంబర్ కాదు వీడు ఏ కారణం చేతనా దాన్ని ఫ్యామిలీలోకి అడాప్ట్ చేసుకుంటే అది కూడా తాగాలి లేకపోతే అది కూడా తాకూడదు పిల్లిని పెంచేటనుకోండి అది కూడా తాగాలి లేకపోతే తాకూడదు అలాగ వీడు మీ అండ్ మై ఫ్యామిలీ ఇట్స్ ఎ సిండ్రోమ్ కాబట్టి మీ అండ్ మై ఫ్యామిలీ ఇట్ హ్యాస్ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ సేఫ్ గార్డెడ్ దాని ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేయాలి దాని సంపద అక్కడే ఉండాలి బయట అడుక్కు తింటున్నా దరిద్రులు ఉన్నా ఏం పర్వాలేదు మనకు అడుపు మాత్రం శుభ్రంగా నిండాలి వాడికి ఏదైనా పెడితే ఆ పుణ్యం వచ్చి మళ్ళీ మనకి లాభం వస్తుందంటేనే పెడతాడు లేదా పెట్టడు కాబట్టి ఈ గృహస్థ మీ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ సో కన్స్ట్రిక్టెడ్ ఇన్ హిస్ విషన్ హీజ్ ఎ న్యూసెన్స్ టు ది సొసైటీ అంచేతే ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయనుకోండి అవన్నీ మా వాడికి ఉద్యోగం ఇప్పించండి అని వీడేమో పైరవి మొదలు పెడతాడు ఎవరు మా ఆ ఫ్యామిలీలో మెంబర్ అవుతారు వాడికంటే పక్కింటి వీడికంటే రెండు రెట్లు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాడికి ఇవ్వద్దు వీడికే ఎందుకని వాడికి ఎందుకు ఇవ్వకూడదు వాడు మనవాడు కాదు కనుక ఎంత కరప్ట్గా ఉందో చూడండి ఇది ద్వితీయ భయం భవతి వీడి విధంగా ఐసోలేషనిజం నేను గా ఉన్నాను అని తనను తాను సెపరేట్ చేసేసుకుంటాడు దానికి బేసిస్ బాడీ ఐడెంటిఫికేషన్ చూడండి దేహాన్ని నిందించడం ఎందుకు కాదు దేహము అనేది ఒక అద్భుతమైన యంత్రం బయలాజికల్ యంత్రం యంత్రాలు అంటే మెకానికల్గా ఉంటాయి ఇది మద్యమాంసములతో నిండినటువంటి యంత్రం మైండ్ అనేది ఒక మార్వెలస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్ దానికి ఉన్న ఆ శక్తి అత్యద్భుతమైన శక్తి కానీ మనిషి కేవలము దేహము మనస్సు మాత్రమే అనుకుంటే అంత పొరపాటుదే కనుకోలేదు మనిషి కేవలము దేహము మనస్సు కాదు ఈ దేహాన్ని ఒక అద్భుత యంత్రంగా తీర్చిదిద్ది ఈ మనస్సుని ఒక మహాద్భుతమైనటువంటి కరణము ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్గా తీర్చిదిద్దేటువంటి ఒక చైతన్యం కూడా దీంట్లో ప్రకటమవుతూ ఉన్నది మనిషి ఆ చైతన్యం మనిషి బాడీ మైండ్ కాదు ఆ చైతన్యం ఆ చైతన్యానికి అది అనుభవంలో ఎలా వస్తుందంటే దానికి యథార్థమైన అనుభవము ప్రేమ రూపంగా వస్తుంది ఎటువంటి ప్రేమ అంటే సకల జగత్తుని తనలో ఇంక్లూడ్ చేసుకోగలిగినటువంటి ప్రేమ అయన్ నిజ పరోవేతి గణనా లఘుచేత ఉదార చరితాన అంటూ వసుధైవ కుటుంబకం అని మీరు వినే ఉంటారు వీడు నావాడు వీడు పరాయి వాడు అనే క్యాల్కులేషను ఇదిగో నేను మీకు చెప్పాను చూడండి వీడి గృహస్థు వీడి గృహస్థుని స్వామి రంగనాథానందని ఏమైనా వర్ణించారంటే అన్ఎన్లైటెండ్ ఫ్యామిలీ పర్సన్ అంటే వీడికి వివేకము లేని కుటుంబీకుడు వీడు ఎన్లైటెండ్ అయ్యి వీడు ఎత్తిసేపు నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నీ లెక్కేస్తూ ఉంటారు అయ్యన్ నిజ పరోవేతి గణనా లఘు చేత సా ఉదార చరిత అనాథు విశాల హృదయం గల వాళ్ళకి వసుధైవ కుటుంబం జగత్తంతా కూడా కుటుంబం ఇంట్లో ఇంట్లో వాళ్ళు భోజనం మానేసి వీధిలో వాళ్ళు తింటారు అనుకోద్దు అలాగే అలాగే ఉండదు తన్ను మాలిన ధర్మం ఉండదు ఇంట్లో వాళ్ళు చేస్తారు ఆ విషంలో ఆ డివిజన్స్ పోతాయి ఆ విషం గురించి మాట్లాడుతున్నాను ఫిజికల్గా వీడు ఏం చేస్తాడు ఇంట్లో వండుకుని అన్నం రోడ్డు మీద పారేసి వస్తాడని నేను అలాంటివి ఏం చెప్పట్లేదు అది విషంలో డివిజన్స్ ఉండవు ఎవ ఎక్కడ ఉండే వస్తువులు అక్కడే ఉంటాయి సపోజ్ మహాత్ముడు ఉన్నాడు ఆయన ఇంట్లో రెండు కేజీల బియ్యం ఉందనుకోండి మొత్తం ప్రపంచాన్ని అంతకీ పెడతాడని అర్థం దానికి వసుధైవ కుటుంబంతో అంటే ఉలువలందరికీ వండు కాదు ఆయన విషంలో మీకు ఆ రెస్ట్రిక్షన్స్ ఏమి ఆ ప్రేమ పూర్ణమైన ఉంటుంది అది సత్యం సో ఒక మనిషి తనను తాను దేహంగా మనస్సుగా తెలుసుకోవటము అది అజ్ఞానము అవివేకము అది జ్ఞానం కాదు తనను తాను దేహమునకు మనస్సుకు అతీతంగా ఉంటూ అట్ సేమ్ టైం దేహము మనస్సులో ప్రకటమవుతూ ఉండే ఆత్మ చైతన్యంగా తనను తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే మనిషి యొక్క విషయంలో ఆ సత్యత్వం వస్తుంది వాడే ముక్తుడవుతాడు అప్పుడు ద్వితీయమనేది ఉండదు ద్వితీయాద్వై భయం భవతి రెండవ దానివల్ల భయం ఉంటుంది ఆ రెండవది కరుణామయుడు అని అనబడే దేవుడైనా కూడా భయం తప్పదు అంతటి కరుణామయుడు పనిష్మెంట్ ఇస్తాడేమో అనే భయం ఉంటుంది ఇప్పుడు మీరు దేవుని స్తోత్రాలు చూడండి ఓ దేవా నీవు కరుణామయుడువు కానీ దుష్టుల్ని శిక్షిస్తావు ఇప్పుడు ఏం కరుణామయుడు దుష్టుల్ని శిక్షించిక్షిస్తాను కాబట్టి నేను దుష్టుడు కాకూడదు నేను దృష్టి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ దానికి ఫార్ములా ఓ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పాటించినంతకాలం నేను దృష్టి ఉండి కాదు ఆయన కరుణామయుడు నన్నేమో రక్షిస్తూ ఉంటాను ఏదైనా పొరపాటున ఒంట్లో బాగలేకో లేకపోతే ఏదో రూల్ మిస్ అయ్యాలనుకోండి అప్పుడు శిక్ష వేసిస్తారు భయం ఉండమే ఉంది భయం ఎక్కడికి పోయింది ఉరికే కరుణామయుడు కరుణామయుడు అని అండమే తప్ప భయం ఎక్కడికి పోయింది భయం పోనలేదు కాబట్టి ద్వితీయం అదే దేవుడు ఆత్మరూపుడు అని తెలుసుకున్నారనుకోండి భయం ఉండదు కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి రెండవది ఉంటే భయము తప్పదు నటు తద్వితీయమస్తే రెండవ దాని వల్ల భయం సరే గొప్ప సూత్రమే చెప్పారు రెండవ దాని వల్లే భయం మరి రెండవది ఉందా లేదా లేదు నతు తద్వితీయమస్తి రెండవది ఉందని నీ భ్రమ తప్ప రెండవది లేదు ఎత్రత్వ సర్వమాత్మైవా భూత్ తత్కేన కిం పశ్యేత్ నేను ఫిలప్ చేశాను నేను ఫిలప్ చేసాను అక్కడ లేదు బృదారణ్యంలో ఉంది అలాగా ఎత్రత్వస్య సర్వమాత్మైవా భూత్ తత్కేన ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి మంచి వాక్యం ఇప్పుడు ఆలోచించండి నేను మనస్సుతో కన్ను ద్వారా ఈ ఘటాన్ని చూస్తున్నాను అని అన్నారు నేను చూడబడేది ఇది మధ్యలో మనస్సు కన్ను అనే ఇన్స్ట్రుమెంట్ కారణము ఇన్ని చూడండి ఇప్పుడు నేను ఆత్మ కన్ను ఆత్మ కాదు మనస్సు ఆత్మ కాదు కరణాలు ఉన్నాయి ఆత్మ ఉంటుంది కరణము ఇది ఆత్మ కాదు కాబట్టి నేను మనస్సుతో కన్నుతో ఘటాన్ని చూసుకున్నాను అంటే అంత డివిజన్ వచ్చేసింది అన్య అన్యత్ పశ్యతి అన్యోన్యత్ పశ్యేతు అని అలా ఉంది మంత్రం అన్య అన్యత్ అన్యుడు ది అదర్ సీస్ అదర్ ఇప్పుడు సపోజ్ మీరేం చేస్తారంటే ఇగో ముద్ర వెరీ ఇంట్రెస్టింగ్ ముద్ర అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంతర్లక్ష్యం బహిర్దృష్టి దీన్ని సాంభవి ముద్ర అంటారు ఎప్పుడో చెప్పుంటారు మీకు అంతర్లక్ష్యం బహిర్దృష్టి మీరేం చేయాలంటే కళ్ళు తెరిచి ఎదురకుండా చూస్తూ ఉండాలి కానీ ఎదురుకుండా ఉన్నదాన్ని చూడకూడదు ఫోకస్ అంతా మనస్సు మీద ఉండాలి మీరు అభ్యాసం చేయండి నిటారుగా కూర్చుని కళ్ళు తెరిచి ఎదురకుండా ఉన్నదాన్ని చూడాలి కావండి కను రెప్పలు వేయడం మా అది కొంచెం తగ్గించండి ఆపేసేయండి కనురెప్పలు వేయడం మానేసేయండి నేను మానేసినా పడుతుంది దాని గురించి ఎంత చేయకండి అంతర్లక్ష్యం బహిర్దృష్టికి ఉన్మేష నిమేషోన్మేషవర్జిత సో కళ్ళు పోయిడాలు తెరవడం లేదు తెరిచేట్ పెడతాను ఉన్నదాన్ని చూడను ఫోకస్ ఆఫ్ ది మైండ్ మనస్సు ఫోకస్ ఎక్కడ ఉంటుంది లోపల ఉంటుంది లోపలంటే ఏమిటని అడగద్ది ఇంకా లోపల ఉంటుంది అంటే మనస్సు యొక్క ఫోకస్ లోపల ఉంటుంది చూపు బయటకుంది కానీ మనస్సు యొక్క ఫోకస్ లోపల ఉంది బాగా అభ్యాసం చేయండి నాకు ఎదుర్కొండ తెర కనపడుతుంది తెర కాదు కట్టెన్ నేను ఆ కట్టెనని చూడటం మీద ఏవో బొమ్మలు ఇవేవే ఉంటాయి అవేమీ చూడట్లేదు నేను నేను కట్టెనని కూడా చూడట్లేదు ఇంతే కళ్ళు తెరిచేరని పేరే కానీ నా దృష్టంతా కూడా లోపలే ఉండే ఓకే దీన్ని శాంభవి ముద్ర అంటారు ఈ ముద్ర ఎక్కువసేపు చేయలేరు కళ్ళు మండుతాయి కళ్ళు మండుతాయి నీళ్లు వస్తాయి కంటికి ఆరోగ్యం అది కూడా ఉన్నా అది మర్చిపోద్దాం కంటికి ఆరోగ్యం మరీ బ్రిలియంట్ పెట్టుకోకూడదు వాయిల్ ఇది ఇలాంటి లైట్ పర్వాలేదు కంటికి ఆరోగ్యం పొగలైనా పర్వాలేదు సూర్యుడికేసి చూడకూడదు మంచి ప్రకాశవంతమైన బల్బులు హండ్రెడ్ క్యాండిల్ బల్బుస్ అలాంటివి చూడకూడదు లైట్గా ఉండాలి కంటికి మంచిది ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అలా చూసినప్పుడు ఏమవుతుందంటే నేను కంటితో ఘటాన్ని చూస్తున్నాను అనే డివిజన్ ఉండదు మీరు మీరు నేను చెప్పిన దానికి అంగీకరిస్తారో అంగీకరించరో మీరు ప్లాన్ చేసి చెప్పండి నాకు మీ అనుభవాన్ని బట్టి చెప్పండి నేను ఈ ఘటాన్ని కంటితో చూస్తున్నాను అనే విభాగమే ఉండదు ఉండదు ఒక ఒక చైతన్యమే ఉంటుంది ఇంకేం ఉండదు ఆ చైతన్యంలో నేను నేను కానిది అనే డివిజన్ ఉండదు చైతన్యమే ఉంటుంది అవునా అండి ఒప్పుకుంటారా నేను చెప్పిన దానికి మీరు అభ్యాసం చేయండి సో ఎత్ర ఏ కాలం ఉన్నదైతే సర్వం ఆత్మైవాభూతి సర్వము ఆ చైతన్యమే అయిపోయిందో తత్ర కిమ్ కేన పశ్చేత్ కం కేన పశ్చేత్ దేన్ని దేంతో చూస్తాడు అంటే ఆత్మకంట భిన్నంగా అంతఃకరణం లేదు ఆత్మకంట భిన్నంగా దృశ్యం లేదు అంటే అలాగ కళ్ళు మండుతున్నప్పుడే అలా అవుతుందా అంటే అది అభ్యాసం కోసం అలా చెప్తాం అవేషన్ అలా ఉంటుంది కాబట్టి ద్వితీయమనేది లేదు మరి కనపడుతుంది కదా అంటే అదే మరి మాయా మ్యాజిక్ వాడు చేసిందంతా ఉందా లేదు కనపడుతుంది స్వప్నంలో మీరు చూసినవన్నీ ఉన్నాయా లేవు కనపడుతుంది కనపడడం ఉండడానికి ప్రయోజకము కాదు అంటే ఎస్టాబ్లిష్డ్ వ్యాలిడేట్ చేసేది కాదు సో భాతి సిద్ధము వేరు అస్థిసిద్ధము వేరు భాతి సిద్ధమైంది కాబట్టి అస్థిసిద్ధంగా అనక్కల్లా కన స్పేస్ ఉంది కంటికి కనపడదు స్పేసు కంటికి కనపడదు లేదంటారా గాలి కంటికి కనపడదు లేదంటారా గాలిపోన వద్దులండి చర్మానికి తెలుస్తుంది స్పేసు ఇదేనికి తెలియదు ఏ తెలియదు ఉంది కూడా అలాగే కంటికి కనపడ కనపడినంత మాత్రాన ఉన్నట్టు కాదు కాబట్టి ఈ విధంగా అనేక వాక్యాలలో మనకి అద్వైత తత్వాన్ని బోధిస్తూ ఉన్నారు ఎవళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకుంటారు విచక్షణ నిపుణతరవస్తు పండితైరిత్యర్థ అది వాళ్ళు విచక్షణ విచక్షణ అనే పదం మంచి పదం చక్షు అంటే చూచుట ద్వి అంటే విశిష్టమైన చూపుగలవారు చక్షుష్మత్తాహిశాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శన అని కాళిదాసు మహాకవి రఘువంశంలో ఉంటాడు కన్ను గలవాడు అంటే అర్థం ఏమిటి ఈ రెండు కన్నులు ఉంటే కన్ను ఉన్నట్లు కాదు సూక్ష్మమైన తత్వాల్ని తెలుసుకోగలిగే ఆ మనోనేత్రం ఆ జ్ఞాననేత్రం ఉంటేనే వాడు కన్ను గలవాడు రత్న పరీక్షకుణ్ణి దృష్టాంతంగా చెప్తారు రత్న పరీక్షకుడను వాడు ఆ రత్నం రాజుగారి దగ్గరికి అమ్మకానికి వస్తుంది కోర్టులో రాజుగారి దర్బార్లో ఆ రత్నం అమ్మకానికి వస్తుంది అది రత్న పరీక్షకుడికి చూపిస్తారు ఆయన రత్న పరీక్షని పిలిపిస్తారు ఆయన నెలకి లక్ష రూపాయలు జీతం ఇస్తారు ఎప్పుడైనా నెలకుసారో రెండుసార్లు వచ్చి చూస్తాడు ఆయన ఇలా చూసి ఇది గాజుముక్కన్న ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు దాన్ని పగల మీరు ప్రూఫ్ కోసం పగలగొట్టేస్తే మొక్కలు అదే యథార్థమైన రత్నం అయితే మొక్కలు అవుతాయి ఇది గాజుముక్కన్ను చూసి చెప్తాడు రత్న పరీక్షకుడికి మిగతా వాళ్ళకి తేడా ఎక్కడి కళ్ళు వీళ్ళకే ఉన్నాయి వాళ్ళకే ఉన్నాయి వాడు చూసేది వీళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తే వాడు చూస్తారు రత్న చూసి ఇంకో చూపు ఉంది వాడికి మనోనేత్రం జ్ఞాననేత్రం ఉంది అది అలాగే శాస్త్రదృష్టి కూడా ఉన్నట్లయితే లోక పాటుగా భేదం కనపడుతున్నా భేదం మిథ్యా అభేదమే సత్యము అని వాణ్ణి పండితులు వాళ్ళని విచక్షణై అని అంటారు నిపుణతర వస్తు దర్శి వస్తువుని చాలా నిపుణంగా లోతుగా చూసేటువంటి శక్తి గలవాడు వాడు ఇప్పుడు నామరూపాలు మిథ్యా అని తెలుసుకోవడానికి కూడా చాలా లోతైన అవగాహన ఉండాలి ఇప్పుడు ఆ అని ఇలా రాస్తారు ఆ రూపం అది రేఖ రేఖ ఆ కాదు రేఖ ఆ కాదు కాబట్టి ఆ అనేదానికి అది రూపము ఇంతే సింపుల్గా పెట్టారు తప్పిస్తే ఈ రేఖ ఆ కాదు ఆ ఆ అంటే ఏమిటన్నా ఎవడైనా వచ్చి అనుకోండి ఈ రేఖ చూపిస్తారా రేఖ రేఖ తర్వాత చూపించచ్చు ముందు ఈ శబ్దాన్ని వాడికి వినిపించండి ఆ అనండి ఆ తెలుస్తుంది తెలిసింది కదా ఆ అంటే ఏమిటో తెలిసింది ఓకే దీనికి రేఖ ఒకటి సింబల్గా పెట్టుకుందాము అని ఈ రేఖ నీకు ఇప్పుడు చెప్పాను వాడు బుద్ధిమంతుడైన కుర్రాడు ఒకడు ఉన్నాడు వాడికి గురువు పిలిచి నాయన నీకు అక్షరాలు నేర్పుతాను అని చెప్పాడు నేర్పడినని కూర్చున్నాడు ఆ అన్నాడు ఆ ఇన్నాడు ఇప్పుడు ఇసక ఇలాగ సర్ది ఇలా రాశాడు ఆ అని రాశాడు ఆ అని చెప్పాడు అంటే ఆ అడిగాడు వై దిస్ వై నాట్ దిస్ అని అడిగాడు ఆ పిల్లడు ఎలా నువ్వు పిల్లడివా పిడుగువా ఆహా ఎంత బుద్ధిమంతుడు అండి వీడు ఎందుకంటే ఆ ప్రశ్న అడిగేటంటే వాడు ఎంత తిరిగితేటలు కలవాడో చూడండి ఎందుకంటే అది ఇది ఆ కాదు ఆ ఇక్కడ ఉంది అక్కడే ఉంది అక్కడ ఉన్నది ఓన్లీ సింబల్ అంత లోతుగా వాడికి తెలిసింది అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే నీ ప్రశ్న బాగుందిరా సపోజ్ ఆ అనేది నువ్వు పలికిన ఆ నేను పలికిన ఆ ఒక్కటే సింబల్ కూడా ఒక్కడుంటే కమ్యూనికేషన్ బాగుంటుంది అందుకోసం మనందరం కలిసి కమ్యూనికేషన్ నిమిత్తమై సింబల్ ఒక్కటి పెట్టుకున్నాం శబ్దం ఒక్కటైనప్పుడు సింబల్ నీ సింబల్ నీకు నా సింబల్ నాకు ఉంటే ఎవరి సింబల్ వాడికి ఉంటే అంతా అని పెట్టు అని ఓకే దట్ ఈస్ ఆల్ రైట్ సో యూ మే హ్యావ్ ఏ డిఫరెంట్ వీడు తమిళ వాళ్ళు ఆ రాయి ఉంటే ఏదో రాస్తారు ఇంకేదోలాగా ఇలా ఇలాగేదో రాస్తారు ఇంగ్లీష్ వాడిని ఆ ట్రాన్స్లేటరేషన్లో ఆ రాయమంటే ఏ రాస్తారు కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసుకోవచ్చు కానీ అందరూ పలికే శబ్దము ఒక్కటే కాబట్టి రూపము ఇట్స్ ఎ సింబల్ ఇట్ యాజ్ సమ్ రెలవెన్స్ అండ్ సమ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ నాట్ సాక్రోసాంక్త్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ది ఫైనల్ ట్రూత్ ఈ రూపాలన్నీ అటువంటివే మీరు శివుడు రూపమన్నా రాముడి రూపమన్నా కృష్ణుడి రూపమన్నా దుర్గ రూపమన్నా ఈ రూపాలన్నీ కూడా అటువంటివే అసలు తత్వము ఈ రూపంలో ఉండదు రూపం అల్టిమేట్లీ మిథ్య ఇ ఓన్లీ సింబలైజెస్ ద ట్రూ సో ఈ విధంగా ఇంత లోతుగా నిపుణంగా వస్తువు చూడగలిగిన మాత్రమే ఎప్పుడైతే రూపం మిథ్యని మీరు తెలుసుకున్నారో ఈ రూపం అనేది ఆ దైవీతత్వానికి సూచకమే కానీ ఇదే దైవీతత్వం కాదు అని మీకు ఎప్పుడైతే తెలిసిందో ఆ స్టేజ్కి మీరు రీచ్ అయితే ఆ దైవీతత్వం ఆత్మరూపంగా ఉంది అని తెలియడం కష్టమేం కాదు అది చాలా తెలియదు వీడికి సమస్య ఎక్కడొస్తుందంటే ఈ రూపమే దేవుడు అంటాడు ఆ దేవుడు అనేవాడు అక్కడెక్కడో రూపం ఉంటే మరి అక్కడెక్కడో ఉంటుంది కదా ఓ లొకేషన్ ఉంటుంది రూపానికి అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు అని వీడు అనుకుంటూ ఉంటాడు అలా డ్రెస్ చేసేసుకుని ఎప్పుడు డ్రస్ చేసుకుని ఉంటాడు అది చాలా కష్టమే రోజు అలా ఉంటాడు దేవుడు ఎప్పుడు అలా డ్రస్ చేసుకుని సిద్ధంగా ఉంటాడు అని అనుకుంటాడు ఆ డివిజన్ పెర్మనెంట్ డివిజన్ క్రియేట్ చేసేసుకుంటాడు చేసేసుకుని ఈ రూపాన్ని ఊరేగింపులో వీచేస్తుంది ఆ లక్ష్యమని చేస్తాడు తప్ప ఆ రూపం ఆ తత్వానికి సూచకము ఆ తత్వము ఆత్మరూపంగా హృదయంలో ఉందని వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే ఆరంభంలో కొంత ఇలాంటి సింబుల్స్ ఉంటాయి ఎప్పుడు బతుకంతా ఆరంభమే ఎక్కడికో అక్కడికి ఆరంభం కో కో క్లోజ్ చేసి తత్వంలోకి వెళ్ళాలా వెళ్ళడు ఇది ఏదన్నా మూవ్ ఫార్వర్డ్ వాళ్ళే దెబ్బలాడతాడు ఇదే సత్యం అంటాడు కాబట్టి నేహనానాస్తికించనా అని సర్వము ఆత్మే అని ఉరికే ఇదేం మాటవలసి మాటలు చాలా గంభీరమైన మాటలు అత్యంత నిపుణతరమైన సూక్ష్మమైన దృష్టి ఉన్నప్పుడు మాత్రమే అవి అనుభవానికి వస్తాయి లేకపోతే ఈ మాండోక్య పాఠంలాగా ఇన్ని రోజులు నేను పాఠం చెప్పానంటే మీ వంటి దేవదుర్లభులైన శ్రోతలు ఉండబట్టి పాఠం చెప్పాను లేకపోతే పాఠం ఏమిటి చెప్పింది అంత సూక్ష్మమైన విచారశీలము మీలో ఉండబట్టే నేను ఈ పాఠం చెప్తున్నా లేకపోతే ఓ మూల కూర్చోవడమో లేకపోతే ఇంకా రఘువంశమో ఏదో పాఠం చెప్పుకుని కాలక్షేపం చేయాల్సి ఉంటుంది లేకపోతే ఎక్కడైనా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని పోగేసి ఏ మంచి మార్కులు వస్తాయ నేను సంస్కృతం చెప్తాను మీరు అందరూ భిక్షిస్తూ ఉండండి వాళ్ళతో ఏదో వ్యవస్థ చేసుకుని కాలక్షేపం చేస్తాను ఇది పాఠం చెప్పడమే అమ్మ బాబా ఇది ఏం పాఠం అది కాబట్టి అటువంటి నిపుణతరమైన వస్తువుని దర్శించేటువంటి వాళ్ళకే పండితులు అని వేరే పండితులు అంటే ఎంఏ పండిత్ లేకపోతే విద్వాన్ పరీక్ష వేసేయడనో శాస్త్రాలు అప్పచెప్పయడనో అది కాదు పండితులు అది వేరే ఆ సమాచారం వేరే లేకపోతే అవధానాలు చేస్తే పండితుడనో లేకపోతే పద్యాలు చెప్తే పండితుడనో అది కాదు తత్వము ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అది యథార్థమైనటువంటి పాండి दृष्टं नाशप्रायं शांति व्यासमहर्षि जगत्तु जगत्गुरी జీవితాన్ని గురించి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాశప్రాయం ఎప్పుడైనా నాశం అయిపోవచ్చు నాశప్రాయం అంటే ఈ బుడగ ఉందండి ఈ బుడగలు ఈ సోప్ వాటర్ తీసుకునే ఆ ఎదోబెట్టి ఉఫ్ఫనొస్తే ఒక బుడక వస్తుంది పెద్ద బుడగ వస్తుంది రంగు రంగులుగా ఉంటుంది బుడగ కలర్స్ ఉంటాయి అది ఇట్నుంచి అట్నుంచిటో అలా వెళుతూ ఉంటుంది ఈ లోపల అక్కడ చిన్న దండాలను తాళులాగా కట్టి పెడితే అక్కడ పెట్టి దాని మీద కూర్చుంటుంది కొంతసేపు అలాగే కూర్చుంటుంది కదలకుండా ఆ మోయి అత్యద్భుతం అనిపిస్తుంది ఇంకా పగిలిపోతుంది అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ లేచుంది లేచి ఇటు వెళ్తుంది అటువెళ్తుంది అది ఎప్పుడు పగిలిపోతుందండి ఎప్పుడు పగిలిపోయి ఎప్పుడైనా పగిలిపోవచ్చు నేను ఇంటికి వెళ్ళి రేక్ దీన్ని నాశప్రాయపడ్డాను పోలండి పగిలిపోయే వరకు సుఖాలు అనుభవిస్తుంది కదా జీవితం అంటే సుఖ తీరం సుఖమే లేదు జీవితంలో సుఖాల ఉందా ఏ ఇప్పుడు పడుక్కుద్దా ఉంటే కుక్కలు గోల గోల పెట్టి నిద్రపోకుండా చేస్తాయి ఈ రకంగా సుఖం ఎక్కడ ఉందండి తింటే అరగదు తినకపోతే సుఖం దేహము అది పెద్ద దౌతల్లో కొలది అది క్రియేట్ చేసే సృష్టి సమస్యలని చూసుకుంటే సుఖముందని అన్నవాడిని పట్టుకుని కాద కొట్టింది ఎలా నువ్వు మోసం చేసేవాళ్ళు ఒక్కటి కొట్టాలి సుఖాధీనం ఆత్మనిష్టలో సుఖముంది తప్ప దేహమే నేననుకునే బ్రతుకులో సుఖము లేనేలేదు మళ్ళీ వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ రి ఓం తత్సత్ శ్రీకృష్ణా